స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవా జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి సంపన్నుడా నీకు వర్ణాలు ఇస్తా గొప్ప దేవా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకున్నవనైనా ఈ దినమంతా మీ సాయం చేతి నడిపించినందుకే నీకు వన్నాలు ప్రభావ నికే స్థుతులు శ్రోతాలు సమస్త ఘనత మహిమను ఇంకే యువయుగును కలిగి నా కాలీయమధ్య కనసంలో మీ సన్నికృష్టమైన మాతో మాట్లాడండి మా దేవాల సరిజిన ప్రభావ వాళ్ళు ఇంకేమైనా యాశకరం ఉంటే వాటి మా విడదలు కల్పించడం అని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభావ మీ కనికిరం పొందాలా మీ కృపల మీరు జీవించాలా యథార్థతో పరిశుధతో నిండు మనిస్తతో నీకు సేవించే బిడ్డగా మమ్మల్ని తయారు ఓ ప్రవ్వ మీకు నూతనమైన పరిశుదాత్మ అభిషేకం పర్లోకపు జ్ఞానం మాకు మీకు సంపూర్ణత సార్లతో నడిపించినైనా ఈ ఆరధ మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుదాత్మ నింపు దయచేసి మీరే మైంపొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామ ప్రవ్వ ఈ ఆరదనంతట్లో మీరే ఆధిపత్యం అనిపించండి పరిశుదాత్మ దేవ మారుజల మీరు మాట్లాడండి పాటల ధర మైంపొందుని మాట్లాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామ ప్రవ్వ రానబెట్టి త్వరగా నడిపించి నీ నామాన్ని మేము తెచ్చుకోమని ఎస్కరిస్తున్నాను ప్రశ్న అంత అండి ఆ మేన్ నేనేమైనా ప్రభువా నిన్నెస్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నెస్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై నీ దయవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయో నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయో నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను లేక లేక రువ్యాప్త ఏకైక కుమారుని చెంది నీవు లేక లేక రువ్యాప్త మందు ఏకైక కుమారుని చెంది ఇచ్చిన నీవే బలికోరగా ఇచ్చిన నీవే బలికోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నసిపిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను లే సర్వము పోయినా శరీరము కులినా నాన్న వారే వెలివేసిన సర్వము పోయినా శరీరముకులినా నాన్న వారే వెలివేసిన ఆఫ్లంతా శత్రువులైనా ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నె శృతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్న శిపిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలు ఇది గోదేవానయ్యా ఇదుగో దేవా ఇగోదేవానయ్యా దయతో నన్ను గైకునుమయ్యా నా ఏ సయ్యా నేనేమైనా ప్రభువా నిన్నె శస్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నేనేమై నీ దయవల నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నేనే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నికే అర్పిస్తాను అలలుయా ప్రార్థన చేశాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం వల దేవ జీవాధిపతి సర్వశక్తి సంపూర్ణుడా నీకు వన్నలిసయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ దీనివంతా మీ సాయం చేతి నడిపించిన అయినా మీకు నూతనమైన కృపలు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకున్నమైనా గొప్ప దేవన ప్రవ ఇక మధ్య కనసంలోనైనా మీ సంధినైనా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రవ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పరలో గొప్ప జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రవ ఓ దేవా నా ప్రభా నైనా ఎసయ్య గొప్ప అంచుకు మేము వచ్చేసినమైనా మీరు ఆకర్షం చేసిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతునే ప్రవ్వ నైనా ఎసయ్య మేము ఏ రీతిగా జీవించాలా ప్రతి దశలోనైనా మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా ఓ దేవ మీరే మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థమైన మీ ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరిజయని మీకు పరిశుదాత్మ అభిషేకంతో నింపండి ప్రవ్వ వాక్యంలో సత్యం మీ గ్రహించలాగన మా ఆత్మీనేతలు నిప్పండి మా హృదయంలోకి రమ్మని ప్రార్థిష్టమైన మమ్మల్ని ఇంకా సర్వసత్యులకు నడిపించమని ప్రార్థిష్టం సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యులకు నడిపిస్తున్న వాక్యం ఉంది ప్రవ్వా ఆ వాక్యం ప్రకారంగా ప్రవ్వ ఈ వాక్యం అనేది సర్వసత్యములకు మిమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరచమని ప్రార్థిష్టమైన మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా నీకులు మీరు సిద్ధపరచాలా ఈ యొక్క మధ్యకాన సమయంలోనైనా ఓ ప్రభావ్ వింటున్న వాళ్ళందరూ మీరు నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఈ ఆరంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించి మీకు ఆత్మధరములు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రాదిష్టం తంది ఆమెన్ తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయంలో నుంచి ఒక వాక్యం మనం చూస్తున్నాము చూడండి నాలుగో అధ్యాయం ముగింపుకు వచ్చే దానికి ముందు మనం మూడో అధ్యాయము నిన్న ధ్యానించినాము మూడో అధ్యాయము అయితే పదహారు వచ్చినములో చూడండి పద్నాలుగు వచ్చిన నుంచి మనం చూస్తున్నాం నిన్న దినం మనం చూసినాం అంతే దినములలో అపాయకమైన కాలములు వస్తాయని తెలుసుకోమన్నాడు కదా కాబట్టి అంతే దినములో అపాయకమైన కాలములు ఎన్నో కాలాలు ఉన్నాయి కదా ఈ ఆ అంతే దినంలో స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు ఎన్ని కాలాలు గడిచిపోయినాయి ఎన్నో కాలాలు గడిచిపోయినాయి కానీ ఎన్నో తరాలు గడిచిపోయినాయి కానీ ప్రతి తరంలో కూడా ఎంతో ప్రమాదకరమైన కాలంలో ఉంది పాత నిబంధన కాలం వదులుకొని కూడా రెండు వేల సంవత్సరాల క్రితం మన ప్రభు పుట్టుకు నుంచి కూడా అంత్య దినములు అని చెప్పి ఏ వేల ప్రవచనంలో ఎప్పుడైతే అంత్య దినములలో సర్వశ్రీల మీద ఆత్మను కుమరిస్తున్నాడు కాబట్టి కృత నిబంధనకు అంత్య దినములు అన్నప్పుడు చివరి కాలములు అన్న విషయం చివరి కాలం కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కాలాలు గడిచిపోతున్నాయి అపస్తుల కాలం నుంచి కూడా ఎన్నో తారాలు గతించిపోయినాయి ఈ రోజు వరకు కూడా కానీ ప్రతి తారంలో ప్రతి కాలంలో కూడా చూడండి మనుషులు ఎట్లా జీవించింది అనే విధానాలు అన్ని రాయబడ్డీ బైబిల్లో వాళ్ళ తరంలో వాళ్ళు ఎట్లా జీవించిందో అనే విషయం కాబట్టి ఈ చివరి కాలంలో ఆయన ప్రమాదకమైన కాలం ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకోమని చెప్తుంది ఇది మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా కాబట్టి ఏం జరుగుతుంది ఎట్లా తెలుసుకోవాలంటే కేవలము ఆయన తప్ప ఎవరు కూడా మనకు బయలుపరచరు మన ప్రభు తప్ప ఎవరు కూడా ఇవి బయలుపరచరు కాబట్టి ఎందుకు తెలుసుకోవాలన్నప్పుడు ఎట్లా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా లేఖనాలు పరిశీలించాల్సిందే ఎందుకంటే యుగ సమాప్తిలో మొదటి నుంచి చివరి వరకు ఏం జరగబోతున్నాయి ఏం జరుగుతుంది ఏ రీతిగా ఉండబోతుందో అంతా బైబుల్ అంతట రాయబడింది కాబట్టి ఏ కాలంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో అవి తెలుసుకోవాలంటే మనం కూడా ఏం చేయాలంటే అవన్నీ చదవాలా చదవాలా అర్థం చేసుకోవాలా అయితే ఏసు ఒక మాట చెప్తాడు అది బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది మన ప్రభు చెప్పిన మాట చూడండి నేను చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకములున్నాయి కానీ మీరు సహింపలేరు అన్నది చూడండి కాబట్టి అంత్యదలకు సంబంధించిన విషయాల్లో కొన్ని రాసిన బైబులు ఎట్లా ఉంటే సూచనలు ఇచ్చిండు కానీ అవి ఎట్లా జరగబోతాయి అనేది కూడా అవి కొన్ని చెప్పలేమను ప్రభు ఎందుకంటే ఇప్పుడు మీరు దుఃఖంలో ఉన్నారు ఎన్నో విషయాలు చెప్పిండు ఆయన ఆయన మరణించక విషయాలు ప్రభు చెప్పిండు చూడండి ప్రతి విషయం కూడా ఆయన మరణించేటప్పుడు ఎన్నో ఉపమానాలు చెప్పిండు ఎన్నో చెప్పిండు కానీ అన్ని విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇంకా చెప్తా ఉంటే వాళ్ళు సహించలేకపోతున్నారు అంటే ఒకవేళ వాళ్ళు మర్చిపోతారేమో వాళ్ళు ఇంకా దుఃఖంలో ఉన్నారు ఈయన ఎందుకు ఇంతగా చెప్తున్నాడు అంటే ఆయన వెళ్ళిపోయే గడియ వచ్చింది అని ఆయన ఆ దుఃఖంలో ఉన్నారు అందుకే వాళ్ళు కొంత విన్నారు కొంత వినలేకపోయినారు కాబట్టి వాళ్ళు ఇంకా దుఃఖంలో ఉన్నారు ఆయన పోతున్నాడు అనే ఆ దుఃఖంలోనే ఉన్నారు కానీ ఆయన అందుకే ప్రభు వాళ్ళ హృదయ పరిస్థితిని గమనించి ఇంకా మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు సహించలేరు కాబట్టి సత్యస్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్వం మీరు నడిపిస్తారు సంభవింపు సంగతులు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆయన అంతవరకు చెప్పిండు ఈ లోకంలో ఉన్నప్పుడు కాబట్టి ఆయన మళ్ళా ఆత్మరూపకంగా వచ్చిన మిగతా విషయాలు కంటిన్యూ చేస్తారు అన్నట్టు ఎప్పుడంటే ఆయన ఆత్మరూపంగా ఈ హృదయంలో ఉండి కొన్నిన తర్వాత ఆయన నడిపిస్తూ ఉంటాడు అంటే అప్పుడు ఇంకా సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నట్టు ఆయన చెప్పిన ప్రతి మాటలో ఉన్న సత్యము సారాంశము అప్పుడు దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు అప్పుడు నిన్ను సర్వసత్యము నడిపిస్తాడు తర్వాత సంభవింపవు సంగతులు గురించి మాట్లాడుతున్న అంటే అప్పుడు కొన్ని చెప్పిండు ఆయన కానీ ఇంకా ఏం జరగబోతున్నాయి కానీ కొన్ని చెప్పలేదు మన ప్రాభు కాబట్టి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంభవింపవు సంగతులు మీకు తెలియజేయమని అని చెప్తు అని చెప్తుండక్కడ ఆ రీతిగానే మనం అర్థం చేసుకోవాలా అందుకు మన ఆయన పశుదాత్మ అభిషేకం మనం ముఖ్యంగా మనం పొందుకోవాలా ఆయన ఆత్మలో మనం జీవించడం మనం నేర్చుకున్నప్పుడే ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడే మనం అవన్నీ గ్రహించగలం ఎందుకు ప్రభు ఆ రీతికి చెప్పిండు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన ఆత్మ వచ్చినప్పుడే మనల్ని సర్వసత్యులకు తీసుకెళ్తారు అందుకు మనము అవన్నీ తెలుసుకోవాలనే విషయం మనం జ్ఞాపం చేసుకోవాలా చూడం నిన్న చూసిన పద్నాలుగో వచ్చినంలో మనం చూసినప్పుడు క్రీస్తు ఏసినందువలసిన విశ్వాసము ద్వారా విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక అంటే ఇతను చిన్నతనం నుంచి కూడా తిమోతి బైబుల్ వాకి చదివినవాడు ఈ వాక్యం ప్రకారంగా విశ్వాసము వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల్లో విశ్వాసులు గ్రీసు దేశస్థుల వాళ్ళు వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళ విశ్వాసంలో ప్రభులు తెలుసుకున్న వాళ్ళు విశ్వాసరాలు కుమారుడు అన్నట్టు తిమోతి ఎందుకంటే వాళ్ళ తల్లి ఆ రీతిగా నడిపించిందన్నట్టు చూడండి మెరుగు కనుక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి మనం ఆ సంగతి తెలుసుకొని కాబట్టి మనం పత్తి విషయంలో ఇది ఇది ఎప్పుడు మనకు తగులుతూ ఉంటుంది ఏంటంటే నువ్వు నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి అంటే నువ్వు ఎవరి నేర్చుకున్నావు ఎవరో ఒకరు చెప్తే కదా మనకు నేర్చుకుంటాం మనం కాబట్టి చెప్పండి మనం నేర్చుకుంటాం చాలా మంది దేవుడే నాకు చెప్తాను అంటారు మరి ఎట్లా చెప్తారు దేవుడు నీతోటి డైరెక్ట్ దేవుడు వచ్చి మాట్లాడతారు నీతో నీతోటి డైరెక్ట్గా నీతో మాట్లాడితే నువ్వు భరించలేవు నువ్వు చచ్చిపోతావు ఎందుకని నువ్వు శరీరంలో ఉన్నావు కాబట్టి కాబట్టి ఆయన బిడల్ని ఏర్పరచుకున్నాడు మధ్యవర్తుల్లాగా ఆయన ఆయన బిడల్ని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా మాట్లాడుతుంటే అప్పుడు మనం తెలుసుకొని వాటి మనం ఎట్లా జీవించాలా అనేది మనం తెలుసుకొని అప్పుడు దాని ప్రకారం జీవిస్తాం పాత నిబంధన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా మోషన్ ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అపోస్తులు ఎందుకు ఎన్నుకున్న దేవుడు ఒక విధానం అది అంతే అట్ట ప్రతి ఒక్క దతి తరంలో కూడా మన తరంలో మనం మనం ఎన్నుకోలేదా కాబట్టి ఇంకొక తరం ఎన్నుకుంటాడు అట్టే ఎప్పుడు ఎన్నుకోబడతారు ఎవరైనా చెప్పినప్పుడే కదా ఇప్పుడు మనం వాక్యం ప్రకటిస్తున్నాం వాక్యం ప్రకటిస్తుంటే మన సేవలో ఎంతో మంది రక్షణ పొంది ప్రభుని స్వీకరిస్తారు తర్వాత వాళ్ళు మధ్యవర్తుల లాగా తయారవుతారు వాళ్ళ సేవలో ఇంకొకరు తయారవుతారు అది సైకిల్ అన్నట్టు అది తరతరాల నుంచి వస్తుంది ఆ దేవుడు ప్రవక్తల్ని అపోస్తులను ఆ రీతి ఏర్పరచుకోండు ఈ కాలంలో కూడా ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు కూడా ఉన్నారు కానీ ఒక విషయం మనం అర్థం చేసుకున్నానంటే మనము తెలుసుకున్న ప్రతిది ఎవరి తెలుసుకుంటున్నాం చూడండి ఎవరో చెప్తే కదా దేవుని ఆత్మ వల్ల ప్రేరేపింపబడ్డ వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు చెప్తేనే కదా చూడండి నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పారు కానీ నేను మతపరంగా జీవిస్తూని కానీ ఒక టైం వచ్చింది దేవుడు నన్ను ఎక్కడ చేర్చాలి అక్కడికే చేర్చిండు అక్కడి నుంచి నేను తెలుసుకున్నా సత్యం ఏదో తెలుసుకున్నా వాక్యం ఏం తెలుసుకున్నా కేబీపీఎంకి వచ్చినాకే నేను ఇవన్నీ నాకు అర్థమవుతున్నాను వాక్యాలు అంత ముందు నాకు అర్థమైతే లేదు ఏదో వినిపోయేవాడిని అన్నట్టు చూడండి ఎప్పుడైతే ఆయన పరిశుదాత్మ అభిషేకాన్ని నేను పొందుకున్నానో దేవుడు నాకు ఇచ్చిండు అప్పుడు ఆ ప్రతి వాక్యము వాళ్ళ పాస్త చెప్తుంటే అవి నాకు అర్థమవుతుంది అంతకుముందు అర్థమయ్యేది కాదనట్టు కాబట్టి వాళ్ళు చెప్తుంటే కదా మనం అర్థం చేసుకోగలం నువ్వు ఏసు ప్రభు ఎందుకు వచ్చింది ఈ లోకంలో అనేక విషయాలు శిష్యులకు ఎందుకు చెప్పిండ్రు చెప్పకపోతే వాళ్ళు తెలుస్తే చెప్పండి చాలా మంది అంటారు ఎవరు మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మాకు అన్నీ తెలుసు అట్లా తిరుగుబడతానం చేస్తుండ్రు దేవుడిని బిడల మీద తిరుగుబడతానని చేస్తా ఉంటారు మోసే కూడా తిరుగుబడతానం చేశారు కదా నువ్వెందుకు చెప్పేది మోసే మాకు మేము కూడా మీలాగా చెప్పగలం అంటారు కానీ తప్పు అది ఈ రోజు కూడా చాలా మంది వ్యతిరేకిస్తారు మన గ్రూప్లో కూడా అన్ని సత్యాలు నేర్చుకొని అన్ని గ్రహించి తర్వాత వాళ్ళకే మర్యాద ఇవ్వరు తప్పు కదా అట్లా చేయటం అందుకు మనం అర్థం చేసుకోవాలా చూడండి నీవు నేర్చుకునే రూఢి అని తెలుసుకునేవి ఎవరి ఆ సంగతి తెలుసుకొని కాబట్టి ప్రతిక్షణం అని తెలుసుకోవాలా ఈయన పౌలు నేర్చుకున్నాడు పౌలు సేవలో ఎన్నో విషయాలు నేర్చుకున్నప్పుడు మనం చంద్రశేఖర్ బెదర్ చూడండి ఆయన సేవలో ఆయన ఇంతకాలం మనతో పాటు ఆయన ఉన్నాడు ఎన్నో విషయాలు ఆయన ద్వారా దేవుడు బయలుపరిచిండు మనం తెలుసుకున్నావా లేదా అది అది రూఢి అని తెలుసుకున్నావా లేదా తెలుసుకున్న ప్రతి వాక్యం చూడండి ఆయన ఆయన ఆయన ద్వారా బయలుపరిచిండు ఎందుకంటే మనకు ఆశ ఉంది కాబట్టి దేవుడు ఆయన ద్వారా అది మనకు బయలుపరిచిండు అట్లనే ఇప్పుడు ఎంతో మంది ఆశ కలిగి ఉంటారు మన సేవలో ఇప్పుడు ఆయన సేవలో మనం ఎట్లా తెలుసుకొని గ్రహించగలిగినామో మన సేవలో కూడా ఎంతో మంది తెలుసుకొని గ్రహించి తర్వాత వాళ్ళ సేవలు ఎంతో మంది గ్రహించి అట్లా పోతేనే ఉండాలి సైకిల్ చూడండి ఆ రీతిగా దేవుడు కాబట్టి ఆయన మన హృదయంలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు మోసని ఎట్లా ఏర్పరచుకోండు ఆ రీతికి మనల్ని కూడా ఏర్పరుచుకుంటాడు ఇక సమాప్తులు దేవుడు అందరినీ రక్షింపబడ్డ వాళ్ళంతా కానీ పిలువబడిన వారు కానీ ఏర్పరచబడ్డవారు కొంతమంది కానీ కొంతమంది ఆ రీతికి జీవించలేకపోతున్నారు అందుకు దేవుడు ఆ కొంతమందిలో తీసుకొని వాళ్ళ ద్వారా దేవుడు వాళ్ళకి చెప్పిపిస్తున్నాడు వాళ్ళ పిలుపులు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అందుకు గొప్ప తుణకరింపబడి వాళ్ళు వాళ్ళ పిలుపును పోగొట్టుకొని ఏం చేస్తారంటే తిరిగి ఉల్టా ఈ లోకంలో జీవిస్తుంటే దేవుడు ఒక గుంపులు వాళ్ళకు బుద్ధి చెప్పిస్తారు అప్పుడు వాళ్ళ సైత్యాన్ని గ్రహిస్తారు అప్పుడు తిరిగి వస్తారు చేసిన తప్పని ఆ రీతిగానే నువ్వు నేర్చుకున్నవి రూఢి అని తెలుసుకున్నవి ఎవరిని వల్ల ఆ సంగతి తెలుసుకొని వాటి అంద నిలకడగా ఉండుము మనం నిలకడగా ఉండాలా మనకు బయలుపరచబడిన పత్తి సత్యాన్ని దానిలో మనం నిలకడగా ఉండాలా మనం దేవుడు మనకి ఏం బయలుపరిచిన బైబుల్ నుంచి ప్రతి లేఖనాలు మనం క్షుణ్ణంగా పరిశీలించినాం కదా బెరేన్లాగా పరిశీలించిన మనం అవి కరెక్ట్గా ఉన్నాయి కా అన్ని పరిశీలించినా దాన్ని స్వీకరించినాం గుడ్డిగా మనం నమ్మలేదు కదా చూడండి ఎవరు వాక్యం చెప్పినా గుడ్డిగా నమ్మలే అవి లేఖనాలు ఆధారంగా ఉన్నాయి కాబట్టి మనం యాక్సెప్ట్ అప్పుడు మన హృదయాల్లో సమాధానం వచ్చింది సంతోషం వచ్చింది ఆదరణ వచ్చింది పంధకాల నుంచి విడలగలిగింది మనకి సత్యం మీద చూడండి కొంతమంది మాలో చెప్తా ఉంటే ఏమైందంటే మనం యాక్సెప్ట్ చేయం ఎందుకంటే అది దేవుని ఆత్మ దాన్ని తృణీకరిస్తూ ఉండే ఎందుకంటే అది దేవుని సంబంధ ఆత్మ కాదు కాబట్టి కాబట్టి అందుకు మనం ఈ అంత్య దినాలలో ఏది దేవుని సంబంధమైంది ఏది దేవుని సంబంధం కాదో మనం పరిశీలించాలంట ఎందుకంటే అనేక అబద్ధ బోధకులు వస్తారని చెప్పిన వాళ్ళు వ్యూహన్ ఎంతో మంది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు వస్తారు వచ్చి సాధ్యమైతే పలువురిని మోసగిస్తారు అనేకులు మోసగింపబడతారు అని వాక్యం చెప్తుంది కాబట్టి మనం మోసగింపబడద్దు మోసపోవద్దు ఈ అపాయకరమైన కాలాలంటే ఈ కాలాల్లో మనుషులు ఎంతగానో ఆ మోసగింపబడతారు అన్నట్టు అందుకే ఈ అంత్య దినంలో అపాయకరమైన కాలాలు వస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా తెలుసుకొని మనం జాగ్రత్తగా జీవించాలా అనే విషయం చెప్తాం మనం ఏ వాక్యమైతే దేవుడు మనకు బయలుపరిచిండో వాటన్నిటిని మనం నెమరం ఆ సత్యంలోనే మనం చివరి వరకు ఉండాలా ఏ పునాది మీద మనం కట్టబడ్డము అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డం చూడండి ఆ పునాది మీదనే మన స్థిరంగా ఉండాలా ఆ పునాది రాయి ఏసుప్రవే ఆ బండ ఏసుప్రవే ఆ పునాది ఆ పునాది మీద మనం జీవితాలు పట్టుకొని స్థిరత్వంగా ఉండాలా ఎందుకంటే దేవుడు ఎందుకు మనకి ఈ విషయాలు మళ్ళా జ్ఞాపనం చేస్తున్నంటే అనేకులు తొలగిపోతారు అనేకులు విశ్వాస ద్రష్టులు ఆత్మ తేటగా చెప్తున్న వాక్యం చెప్తుంది సాధ్యమైతే ఏర్పరచేవాడి సైతం వాళ్ళు మోసంగా వాక్యం అందుకు మనకు దేవుడు మళ్ళా రిపీట్ గా దేవుడు అది చేస్తున్నాడు మనం అట్లా ఉండొద్దని ఎందుకంటే అంత భయంకరమైన కాలాలు ఇది రెండు వేల సంవత్సరాల చెప్పబడింది కానీ మన కాలంలో కూడా బాహాటంగా జరుగుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలా అన్ని విషయంలో వాటిని నిలకడగా ఉండాలా ఆ వాక్యం నిలకడగా ఉండాలా తర్వాత దైవ జీవుడు సన్నద్ధుడై పత్తి సత్కార్యము పూర్ణంగా సిద్ధపడ ఉండాలంట పత్తి సత్కార్యం అంటే మంచి కార్యం చేయాలంటే మంచి కార్యం అంటే ఏముంది ఈ వాక్యం ప్రకటించడం తప్ప ఇంకేముంది మంచి కార్యం ఆయన క్రియలు ఆయన కార్యాలు చేయటం తప్ప ఈ లోకంలో ఏముంది మంచి కార్యాలు కాబట్టి పత్తి సత్కార్యములకు సన్నద్ధుడు ఉన్నాడంట అంటే సన్నద్ధుడు కావాలా సన్నద్ధుడంటే నువ్వు ధైర్యంగా ఉండాలా దాన్ని చేసే సామర్థ్యం కలిగి ఉండాలా ప్రతి దైవ జనుల వాడు ఎట్లుండాలంటే అంటే దేవుని సేవకులు సన్నద్ధుడై ప్రతి సత్కారం కంటే ప్రతి దానికి నువ్వు పూర్ణంగా సిద్ధపడాలంట అంటే పూర్ణంగా సిద్ధపడకపోతే నువ్వు చేయలేవు అనట కార్యం ఏది మనం అర్థం చేసుకోవాలా అనేకులు ఎందుకు దేవుని కార్యాలు చేయలేకపోతున్నారంటే వాళ్ళు పూర్ణంగా సిద్ధపడలేదు దైవజనులుగా ఉన్నా చెప్పుకొని కూడా పూర్ణంగా సిద్ధపడలేదు ప్రతి సత్కార్యాలు చేయలేదు కాబట్టి మనం పూర్ణంగా సిద్ధపడాలా కాబట్టి మనల్ని సిద్ధపరిచేది మన ప్రవ్వే దేవుని ఆత్మని మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు ఆయన సందిలో మనం సమయం గడిపినప్పుడు చూడండి ఉండినట్లు దైవావేశం వలన ఇది చాలా ముఖ్యమైనది నువ్వు ఎందుకు సిద్ధపడాలంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించడానికి నువ్వు సిద్ధపడాలా సంపూర్ణంగా నువ్వు సిద్ధపడాలంటే వాక్యం చెప్పాలంటే నువ్వు సంపూర్ణంగా సిద్ధపడాలా దైవావేశం వలన లేఖనం వల్ల ప్రతి అంటే దేవుని ఆత్మ రాయబడిన వాక్యం కాబట్టి అలాంటి ఆత్మ నువ్వు కలిగినప్పుడే కానీ నువ్వు అర్థం కావు దేవుని ఆత్మ ఇలా ఉన్నప్పుడే ఆత్మ చేత రాయబడిన వాక్యాలు రెండు యాక్సెప్ట్ చేయగలవు చూడు వ్యతిరేకంగా ఉంటే దురాత్మ ఉంటే అది యాక్సెప్ట్ చేస్తుందా చేయదు కదా కాబట్టి దేవుని ఆత్మ దేవుని సంబంధం దేవుని మాటలు విను వాక్యం కాబట్టి మనం ఆయన సంబంధులు కాబట్టి ఆయన వాక్యాన్ని స్వీకరిస్తాం కాబట్టి దైవ జనుడు పత్తి సన్నద్ధుడై పత్తి సత్కరమునకు సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనలో ఉపదేశించాలంట పత్తి లేఖనాలంటే ఎన్నోన్ని లేఖనాలు చూడండి బైబుల్లో ఎన్ని రాయబడ్డాయి మన కొరకు ఎన్నెన్నో విషయాలు రాయబడ్డాయి కానీ వాటి అన్నిటిని మనం ఏం చేయాలి ఉపదేశించాలంట మనుషులకు చెప్పాలంట ఇవన్నీ వాక్యాలు ఎన్నో విషయాలు ప్రభు మనకి ఎన్నో మర్మాలు అవన్నీ దేవుడు మనకు బయలుపరిచండు అన్ని రాచ్చండి మన ఎన్నో మర్మాల సీక్రెట్స్ ఉన్నాయి బైబుల్లో వాటన్నిటిని మనము ఉపదేశించాలంటే మనం సన్నద్ధులమై ఆ కార్యాలు చేయాలంటే సిద్ధపడి సంపూర్ణంగా మనం ముందుకెళ్లాలా వాటింది నిలకడగా ఉండాలంట ఇది చాలా ముఖ్యమైనది కానీ చివరి కాలంలో అనేకలు తొలగిపోతున్న వాక్యం చూడండి ఉత్తివాడికి వచ్చిన ఉపమానలు మనం చూస్తాం కదా కొన్ని త్రోవ పక్కన పడుతుంది కొన్ని మంచి నెలలు పడుతుంది కొన్ని ముళ్ళ పొదల్లో కొన్ని గచ్చ పొదల్లో పడుతుంది రాతి నెల కాబట్టి వాటిలో ఏరు లేనప్పుడు కొంతకాలం ఆనందిస్తారు తర్వాత ఎండిపోతుంది తర్వాత కొన్ని ఏం చేస్తుంది ముళ్ళ పొదల్లో పడితే ముళ్ళు వాటిని అంచివేస్తున్నాయి కాబట్టి ఏం చేస్తాయి అవి అక్కడే ఉండిపోతున్నాయి కాబట్టి మంచినీళ్ళ పడిన మిత్ర నూరంతులుగా ఫలిస్తుంది కాబట్టి దేవుని వాక్యము బయలుపరచబడుతున్నప్పుడు నీ హృదయం ఎట్లుంది మంచి నీలగా ఉందా త్రోవ పక్కన పడుతుందా పక్కన పడుతుందా లేకుంటే నీ హృదయంలో పడుతుందా అనేది మనం ప్రతిక్షణం పరిశీలించుకోవాలి ఈ రోజు వాక్యము అనేకులు వింటున్నారు కానీ ఆ వాక్యము వాళ్ళ హృదయంలో పడుతుందా హృదయంలో స్వీకరించుకుంటుందా నాటుకుంటున్నారా అది అది ఆహ్వానిస్తున్నారా స్వీకరిస్తారనేది కూడా చే డిసిషన్ తీసుకునే స్థితిలో ఉంది ఈ రోజు క్రైస్తవ జీవితం కాబట్టి ఎందుకంటే అనేకుల ప్రేమ చలారిపోతుంది ఈ చివరి కాలంలో ఎందుకంటే అక్రమం విస్తరించి అక్రమం విస్తరించ చేత అనేకులు ప్రేమ చదారిపోదండి ప్రేమ ఎందుకు చదారిపోద్ది అంటే అక్రమం విస్తరించడం వల్ల కాబట్టి ఇప్పుడు లేదా అక్రమ అన్యాయము అంత భయంకరంగా ఉంది అక్రమ అన్యాయం కాబట్టి అనేకులు ప్రేమ మనుషుల్లో ప్రేమ ఉండదన్నట్టు స్వార్థము ధనాపేక్ష ఉంటుంది అంత భయంకరమైన కాలానికి మనం చేసినాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా దేవుని వాటిని నిలకడగా ఉండి స్థిరపడి బలపడి మనం పడిపోకుండా సంపూర్ణం కలిగి మనం ఆయన కొరకు జీవించి మనకి అప్పవి చెప్పబడిన పత్తి వాక్యాన్ని మనం ప్రకటించాలా మనకి దేవుడు ఇచ్చిన పనిలో లోకంలో సువార్త ప్రకటించాలా కాబట్టి అనేకులకు ఈ వాక్యాలు ఉపదేశించాలా సంపూర్ణంగా సిద్ధపడి మనం మనుషులకు చెప్పినప్పుడు అనేకులు రక్షణ పొందుతారు అనేకులు మోసం నుంచి బయటకు భయంకరమైన కాలంలో నుంచి అది తెలుసుకుంటున్నారు మనుషులు కాబట్టి నువ్వు తెలుసుకోమని ఎందుకు చెప్తున్నంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం తెలుసుకోవాలా మనం తెలుసుకొని ఇతరులకు మనం ప్రకటించినప్పుడు ఆ యొక్క ఆ యొక్క స్థితిలో నుంచి వాళ్ళు ప్రభుని స్వీకరిస్తారు ప్రభు దగ్గరికి వస్తారు అప్పుడు వాళ్ళు సర్వసత్యంలోకి పోయి ప్రభుని స్వీకరిస్తారు అప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తారు అప్పుడు దాకా లేదన్నట్టు ఎందుకంటే సత్యం మీదప్పుడు ఆరాధన ఎట్లా చూడండి ఆత్మ లేనప్పుడు సత్యం ఏంటి వస్తుంది చూడండి ఈ విషయం అర్థం చేసుకోవాలా ఈరోజు తెలియదు తర్వాత పదిహేడు వచ్చినంలో ఖండిష్టకును ప్రతిదీ మనం ఖండించాలా ప్రేమతో ఖండించాలా మీరు అబద్ధం చెప్తున్నారు అబద్ధంలో ఉన్నారు మీరు ఇంతకాలం దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ఇంతకాలం మీరు ఈ రీతిగా జీవించినారు మీరు ఇప్పుడైనా మీరు తెలుసుకోండి పరిశీలించండి అని వాళ్ళ కనువిప్పు కలిగించాలా వాళ్ళ హృదయాలను ప్రేరేపింపబడాలా ఆ రీతిగా మనం ప్రకటించాలా దేవుని వాక్యాన్ని తప్పు దిద్దుటకు కాబట్టి దిద్దుకోండి ఈ రోజు ఎందుకంటే ఇవన్నీ బయలుపరచబడ్డప్పుడే దేవుని వాక్యం వాళ్ళ హృదయాలు సరి వాళ్ళు చేసిన తప్పులు సరి మనం ఒకప్పుడు తప్పులు చేయలేదా ఒకప్పుడు అబద్ధ బోధలో మనం లేమా కానీ మనం సరి ఎవరో చెప్తే సరి కాబట్టి మనం చెప్తే వాళ్ళు కూడా సరి చేసుకుంటారు అదే విధానం అన్నట్టు అదే ప్రిన్సిపల్ మనం ఎట్లా సత్యంలోకి వచ్చినావు ఒకప్పుడు అబద్ధంలో ఉండి మనం చెప్తే సత్యం తెలుసుకున్నాం కాబట్టి అనేకులు ఆ సత్యంలోకి వస్తారు అన్నట్టు కాబట్టి నీతి ఎందు శిక్ష వేటకు ప్రయోజనకరం అంటే రక్షానుభవం శిక్ష వాళ్ళు ఆ శిక్ష కంపల్సరీ ఉంటుంది అది ప్రయోజనకరం మీరు ఎందుకు శిక్షించడం అంటే ఏంటంటే దేవుని వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారు శిక్షించడం అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఒక పిల్లవాడు తప్పు చేసినానుకో తండ్రి ఏం చేస్తాడు కొడతాడా లేదా దెబ్బలు కొడతాడు లేకుంటే భయం చెప్తాడు కొంచెం శిక్షలాగా ఇస్తాడు అన్నట్టు ఎందుకంటే అది అది ప్రయోజనకరమైంది అది ప్రయోజనం లేకుంటే నేను శిక్షించుకోతే నువ్వు దుర్భుజం అన్నట్టు తండ్రి లేని కుమారు తండ్రి ఎబిలరేషన్ పత్రాలు చూస్తున్నావు తండ్రిని శిక్షింపని కుమారుడు ఎవడు నువ్వు తండ్రిలాగా ఉండాలా ఈ లోకంలో నువ్వు వయసులో చిన్నవాడిగా ఉండొచ్చు కానీ నువ్వు తండ్రిలాగా ఉండాలా ఎందుకంటే అనేకులు తండ్రులు లేరంట ఆపర్లు అనేకులు లేరు తండ్రులు కూడా అనేకులు లేరంట అందరూ తండ్రులు కాదనడు పౌలు కాబట్టి నువ్వు తండ్రిలాగా ఉండగలవా నువ్వు వయసులో చిన్నవాడు కావచ్చు వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు కావచ్చు ఆత్మీయ దశలు ఒక తండ్రిలాగా ఉండాలా శిక్షించాలా వాళ్ళని ప్రభుత్వ ప్రేమతో శిక్షించాలా ఎందుకు ప్రేమ ఉంది కాబట్టి మనం శిక్షిస్తున్నాం అందుకు మనము ప్రతి క్షణం మన జాగ్రత్తగా ప్రభుత్వంతకు నడిపించాలా మనుషుల్ని ఇది చాలా ముఖ్యమైందన్నట్టు చూడ నీతి ఎందుకు శిక్ష వేయటకు ప్రయోజనకరం ఉంది కాబట్టి మనం ఆ రీతిగా వాళ్ళకి శిక్షిస్తేనే కానీ శిక్షించమంటే ఏదో కొట్టేది కాదు దేశించేది కాదు వాక్యంతో వాళ్ళని సరిచేయాలా వాక్యంతోనే వాళ్ళని కొట్టాలి ఎందుకంటే దావిద్రాజు అంటాడు నీ దుడ్డు ఆదరించిన అన్నాడు దుడ్డు అంటే ఏంది వాక్యం కదా నీ దుడ్డు నీ దండం ఆదరించిన అంటే ఆయన దండం అంటే చూడండి దేవుని వాక్యమే ఒకసారి నేను తప్పు చేసినప్పుడు అవ్వే నన్ను సరి చేస్తూ ప్రవ్వా అంటాడు అది అర్థం చేసుకోవాలి ఆ రీతిగా కాబట్టి ప్రయోజనకరమైంది కాబట్టి మనం అరీతిగా ఉండాల ఎందుకన్నప్పుడు చూడండి ప్రతి క్షణం మనం ఆయన వాక్యాన్ని పాటించాలా అనే విషయం చెప్తున్నాం అందుకే మనం ఎక్కడ సిగ్గుపడకుండా ప్రేమతో ధైర్యంగా మనుషులకు వాక్యం ప్రకటించాలా చూడండి ఆ తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగద్దం చూస్తున్నాం మనం దేవుని ఎదుటను సజీవులకును ముతులకును ముతులను తీర్పు తీర్చు ఏసు క్రీస్తు ఎదుటను ఆయన ప్రతిష్ట తోడు నే ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినది చూడండి వాక్యము ప్రకటించుము చూడండి ప్రతి క్షణం మన వాక్యాన్ని ప్రకటించాల వాక్య విషయంలో సిగ్గుపడొద్దు మనం ఎప్పుడు మనకు అవకాశం ఇస్తాం కదా చెప్పాల వాక్యం వాక్యం ప్రకటించము సమయం అందును అసమయం అందును అంటే అన్ని వేళల సమయం అందు అసమయం అంటే ప్రతి వేళలో మనం వాక్యం చెప్పడానికి ప్రయాసపడాలంట ప్రతి విషయంలో ప్రతి క్షణం ప్రతి దశలో వాక్యం చెప్పడానికి మనం ప్రయాసపడాలంట ఎందుకంటే ఎవరొకరు దొరుకుతుంది మనకి కాబట్టి వాళ్ళందరికీ మనం వాక్యం చెప్పడానికి మనం ప్రయాసపడాలంట సమయం అందు అసమయం అందు అంటే అన్ని వేళలా నీకు సమయం వచ్చినప్పుడే కాదు అన్ని సమయంలో నువ్వు వాక్యం చెప్పాలా నువ్వు ప్రయాసపడమని చెప్తుంది వాక్యం మనం పడుతున్నాం ఆ రీతిగా ప్రయాసం వాక్యం చెప్పాలంటే ఫోన్లు చేయాలా పదిసార్లు ఫోన్ చేయాలా పదిసార్లు ఫోన్ చేయాలా ఒక బ్రదర్ అంటాడు నాకు వీలు కాదంటాడు ఏదైతే చెప్తా ఉన్నా సరే వాళ్ళ ఇష్టం అది ఎందుకు మనం ఫోన్ చేస్తామంటే వాక్యం చెప్పాలా వాక్యంలో బలపడాలా ఆరాధనలో పాల్గొంటే బలపడతారనే విషయం అందుకోసం మనం ఫోన్లు చేస్తాం కాబట్టి చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది వాక్యం ప్రకటించము సమయమందు ఆ సమయం ముందు ప్రయాసపడముంది మరి చెప్పు అంటే దేవుడన్నా కొంతమంది ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ కూడా చేయరు సరే లిఫ్ట్ చేయకపోతే ఏదైతే బిజీలో ఉన్నారో పనిలో ఉన్నారో అనుకోవచ్చు తర్వాత బ్యాక్ కాల్ చేసి మాట్లాడతారు కొంతమంది కొంతమంది అయితే అసలు ఫోన్ కూడా చేయరు తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడతారు అన్నట్టు ఇది బాగుందా ఏమన్నా నువ్వు ప్రార్థన చేస్తావు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీకు అన్నో విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు తర్వాత నువ్వు ప్రార్థన చేస్తా నీకు జవాబిస్తూ ఉంటాడు నువ్వు సంతోషిస్తావు కానీ ఆయనైనా జవాబిస్తున్నావు కానీ మనకి మనం ఎవరికన్నా ఫోన్ చేస్తే జవాబిస్తున్నావా ఇదేమన్నా బాగుందా దేవుడే మనకు జవాబిస్తున్నాడు మన ప్రభు ప్రార్థన చేస్తే నీకు జవాబు వస్తుంది కానీ నీ సహోదరుడు ఎవరన్నా ఫోన్ చేస్తే నువ్వు జవాబు ఇస్తున్నావా ప్రభు అని నువ్వు జవాబిస్తున్నావా చూడండి అర్థం చేసుకోండి ఇది నాకు చాలా బాధ కలిగించింది అయినా సరే మనమే బాధపడము ఒకటి ఏంటంటే ఒకటి ఏంటంటే అనేకులు వాక్యంలో బలపడాలా అనే విషయం చూడండి ఎందుకు ఆ రీతికి మనుషులంటే అంటే ఒక ఏదేం చెప్పాలంటే మర్యాద లేదన్నట్టే కదా దేవుని సహోదరులు అంటే దేవుని సేవకులు అంటే మర్యాద లేదన్నట్టే చూడండి అట్లా ఉండద్దు కదా మనం దేవుడు మనకు జవాబిస్తున్న నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఎదుటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఎందుకు నువ్వు జవాబు ఇవ్వ సరే వాళ్ళ జవాబు ఇవ్వలేదని మనమేం ఫీల్ కాము కానీ అది మంచిది కాదని చెప్తున్నా నేను దేవుని ఆత్మీయ జీతం అన్ని విషయంలో మనం అభివృద్ధి పొందాలి కదా చూడండి కొన్ని బలహీనలు మనం ఉంటాయి తెలుసుకుంటాం వాటి నుంచి ముందుకు పోతూ ఉంటాం అందరూ బలహీనలే నేనేం బల చెప్పను ఎవరో ఒక ఉంటే కానీ వాటిని ఛేదించుకొని పోవాలి కదా తర్వాత సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించాలా సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉండాలా మనకి మన వాక్యం చెప్తే సంపూర్ణమైన దీర్ఘశాంతంతో చెప్పాలా తర్వాత ఖండించాలా గద్దించాలా బుద్ధి చెప్పాలా ఉన్న వాక్యం ఇప్పుడు నేను చెప్తున్నా సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశిస్తాను మనం వాక్యం కా ఖండిస్తున్నావా లేదా నువ్వు చేసే తప్పు కదా చూడు ఖండిస్తాను అది కదా వాక్యం చెప్తున్నావు కదా ఖండించమని సరైన మార్గంలో లేవు నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఖండించడం తప్పు కాదు కదా గద్దించడం తప్పు కాదు కదా బుద్ధి చెప్పడం తప్పు కాదు కదా వాక్యం చెప్తుంది ఆ రీతిగా నువ్వు నీ బిహేవియర్ మార్చుకో అని తప్పు కాదు కదా కానీ మనం అట్లా ఆ అట్లా కఠినంగా మనం చెప్పం ఎప్పుడు కూడా ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆ కాబట్టి మనం అర్థం చేసుకోవాలా చెప్పినందుకు ఫీల్ కావద్దు కొంతమంది ఉంటారు ఏదైనా ఇట్లా చెప్పిననుకో సూట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పిననుకో కరెక్ట్ కాదు బ్రెదర్ అని రెండు మూడు నెలల దాకా మాతో మాట్లాడరు రెండు మూడు నెలల దాకా మాట్లాడరు అది కూడా ఇబ్బందికరమైన అన్నట్టు మనుషులకి చూడండి చాలా బాధ అనిపిస్తాయి కదా బాధ ఎందుకు అనిపిస్తుంది మనకి మనకి మనం బాధపడతలేదు వాళ్ళు బాధపడాలంతే చూడండి అందుకే మనం ప్రేమతో చెప్తా ఉంటాం మనుషులకి ఇది చాలా ముఖ్యమైనది అన్నట్టు కాబట్టి చూడండి అందుకు మనం ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలా అందుకే ఐదో వచ్చినాం చూడండి నాలుగో అధ్యాయం ఐదో వచ్చినంలో హిమోతు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చినంలో ఈ రోగంలో మనుషులు ఎట్లా జీవిస్తున్నారు ఎందుకనగా జనులు హిత బోధనకు సహింపక దురద చెలు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు పోగు ఈ కాలంలో అందుకు మన జాగ్రత్త అందుకు వాళ్ళు మనల్ని స్వీకరించారు సత్యములకు చెయ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చి ఆల్రెడీ వచ్చేసింది అది అయితే ఐదో వచనం చాలా ముఖ్యమైనది ఐదో వచనం ఏంటంటే అయితే నీవు అన్ని విషయంలో మిత్రముగా ఉండమనడు ఇది చాలా ముఖ్యమైన వాక్యం అయితే వాళ్ళు ఏమన్నా చేయని ఏమన్నా చేసుకుని లోకంలో కానీ నువ్వు మటుకో నువ్వు నేర్చుకున్న వాక్యంలో నువ్వు స్థిరపడు సత్యంలో నువ్వు ఉండు ఏ పునాది మీద నువ్వు కట్టబడు అపోస్తులు ప్రవర్తిస్తున్న పునాది మీద ఆ పునాది ఆయన వాక్యమే మనం ఆయన పునాది చూడండి మనం ఆ మన జీవితాలు కట్టుకోను కాబట్టి నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండాలా మితముగా ఉంటామంటే ఎక్కువగా ఉండాలి అన్ని విషయంలో శ్రమ కాబట్టి శ్రమ తప్పదు అన్నట్టు మనకి తర్వాత సువార్తికిని పనిచేయాలా సేవ చేయాలా శ్రమ సేవ చేయాలా చూడండి నీ పరిచయ సంపూర్ణంగా జరిగించాలా నీకు ఏం ఆపదించడం సేవ అది సంపూర్ణంగా నువ్వు ఫుల్ఫిల్ చేసుకొని దాన్ని ఎలా సంపూర్ణంగా నువ్వు జరిగించాలా చూడండి నేను ఇప్పుడే పానార్పములుగా పోయబడుచున్నాను నేను విడలిపోవ కాలంలో సమీపమైనది పౌలు తన చివరి కాలంలో తిమూతికి హెచ్చరిస్తున్నాడు తిమోతిని బలపరుస్తున్నాడు చూడండి పౌలు ఎంతగా ప్రేమిస్తే చూడండి పౌలు అంతగా అన్ని విషయాలు ఆయన చెప్తున్నాడు చెప్పకపోతే ఆయన జాగ్రత్త పడేవాడు కాదు కదా అందుకు మనము దేవుని సేవకులు ఎందుకు దేవుడు కొంతమంది నేర్పరచుకున్నాడు అంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి చెప్పిటానికి పౌలు నేర్పరచుకున్న తర్వాత పౌలు సేవలు తిమోతి తయారయ్యిండు కానీ తిమోతి సేవ నెక్స్ట్ బాధ్యత తిమోతికి దేవుడు అప్పజెత్తాడు పౌలు అప్పజెవుతున్నాడు ఆ విషయాలన్నీ ఆ విధానాలు ఎట్లా జీవించాలి ఏందనేది ఆ ఎట్లా ఉండాలని అన్ని తిమోతికి పూస కూర్చున్నాడు చెప్తున్నాడు పౌలు కాబట్టి నీ పరిచర్య జాగ్రత్త కాపాడుకో నువ్వు సువార్తీని పనిచేయి శ్రమపడు జాగ్రత్తగా జీవించని చెప్తుడు నేను ఇప్పుడే పానార్పంగా పోయబడుచుని పోయబడుచున్నాను నేను వెళ్ళిపో కాలం సమీపమైంది మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని తన దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు తిమోతికి ఎంతో మంది దైవజన్ల గొప్ప గొప్ప సేవకులు వాళ్ళ కాలంలో ముగించక ముందు ఎన్నో విషయాలు చెప్పిండ్రు మిగతా కాంగ్రిగేషన్ విని అది పట్టుకొని విశ్వాసంలో ముందుకెళ్ళిపోయి వాళ్ళ సేవలు ఇంకా డెవలప్ చేసుకున్నారు ప్రభులు కాబట్టి విశ్వాసం కాపాడుకుంటుని ఇది ముఖ్యమన్నట్టు నువ్వు విశ్వాసము చివరి వరకు నువ్వు నమ్మకంగా ఉండాలా అప్పుడే నీకు కిరీటం దొరుకుతుంది కదా నేను వచ్చే వరకు నమ్మకంగా ఉన్నామన్నాడు నీకు కలిగినది పోగు గట్టి గట్టిగా పట్టుకోమన్నాడు లేకుంటే పోగొట్టుకుంటా అని అర్థం కదా నీ విశ్వాసము చివరి వరకు నువ్వు నమ్ముకున్న వాక్యం నువ్వు ఏ పునాది మీద కట్టబడి ఏ వాక్యం మీద విశ్వాసం పెట్టి నమ్మకంగా ఆయన నమ్మదగిన దేవుడని ఆయన వాక్యాన్ని నువ్వు స్వీకరించిన చివరి వరకు నువ్వు ఆయన కొరకు జీవించాలా ఆయన ప్రేమలో చూడండి నీకు విశ్వాసం ఉండాలా నమ్మకం ప్రేమ మీద కలవరిశీలు మీద తన ప్రాణాన్ని నా త్యాగం చేసి రక్షించుకున్న ప్రభు నిత్య జీవిస్తుని ఆయన ప్రేమలో ఉండి విశ్వాసంతో చివరి వరకు నువ్వు ఉండాలా కాపాడుకుండండి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి అది ఆ దిన ముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆకేషించి వారందరికీ అనుగ్రహించను కాబట్టి ప్రతి క్షణం మనము జాగ్రత్తగా మనం జీవించాలా ఆయన రాక సమీపించింది కాబట్టి మనం సిద్ధపడాలా అనేకులు మనము సిద్ధపడాలా అలాంటి కృపలో ప్రభు పరిశుద్ధులకు దేవా మా ప్రియ పర్లోకు తండ్రి నీకు ఎంతో వందలు ఇస్తాయా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మీ కృప వెంబడి కృపను అనుగరించినా మీ కరుణ మాకు నేను దాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రవ్వ ఈ దినవంతం మీరు మాకు సహాయకులుగా ఉన్నారు మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని సమయాన్ని మాకు ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ ప్రవ్వా తండ్రి మీ సన్నిధిలో వాక్యం గర్నించే దగ్గర ప్రవ్వా కృపను మాకు అనుగరించినారు మీ పాదాలు చింత కూర్చొని మీ వాక్యాన్ని ఓ ప్రభ వినే స్వరము మాకు ధన్యత మీరు మాకు అనుగరించినారు నైనా మీకు పరిశోధాత్మ నడిపింపు మాకు అనుగ్రించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వందనాల ప్రభావ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలి ప్రభావ సువార్తకి నీ పని అన్ని విషయాలు మేము మితంగా కానీ కొన్ని విషయంలో మేము లేము ప్రభావ క్షమించండి ప్రభావ అన్ని విషయాలు మేము మితంగా ఉండాలా సిద్ధపడి మీ వాక్యని ప్రకటించాలా ఉపదేశించాలా ఖండించాలా బుద్ధి చెప్పాలా ప్రభావ సంపూర్ణమైన దీర్ఘశాంతంతో మీ వాక్యను ప్రకటించాలా అనేకులు మీకు ఎంతో నడిపించాలా ప్రభు అలాంటి సేవ చేతులకు నడిపించండి ఎందుకంటే ప్రభావ మేము శ్రమల కాలం భయంకరమైన చీకటి కాలం ప్రవ్వ నైనా ఈసయ్య మనుషులు ఎక్కడ పోతున్నో తెలియని స్థితులు మీ ప్రవ్వా ఓ దేవనా ప్రవ్వా నైనా ఈసయ అపాయకమైన కాలం వస్తుంది తెలుసుకోమన్నారు మాకు చూపిస్తున్నారు అయినా ఎంత భయంకరమైన కాలం మేము కానీ మనుషులకు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి యుగ గుడ్డితలం కలిగించింది ప్రవ్వ ఆ గుడ్డితలం నుంచి వాళ్ళకి విడల కల్పించమంత ఆదిష్టమైన పనికరించండి కృపజూపించమంత ఆదిష్టమైన ఉపజనవంత సర్వశత్తులకు నడిపించాలా ప్రవ్వా అనేక ప్రాంతాలకు అనేక చోట్ల వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటించాలా అనేకులు మీ చెంత నడిపించాలా ఈ కాలంలో మేము ఎట్లా జీవించాలా ఏ రీతిగా మా విశ్వాసాన్ని కాపాడుకోవాలా ఆ విషయాలు ఏ సంఘాల్లో కరువైతుంది ప్రభావ విశ్వాసాన్ని బలపరచడం వాళ్ళని ఆత్మీయ అభివృద్ధి తీసుకురావటం లేదు ప్రవ్వ వాళ్ళని పురిగొలపటం వాళ్ళని ఆత్మలో ప్రవ్వ సంపూర్ణంగా తయారు చేసేది లేదు ప్రభ కానీ ఎఫప్లు అనేవాడు ప్రభ అనేకులు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉండాలని సంపూర్ణాత్మక గలవారే నిశ్చత గలగలు ఉండాలని అందరి కోసం ఆయన పోరాడతానని వాక్యం చెప్తుంది ప్రవ్వ పోలీసులు రాసిన పత్రికలు ఆ రీతిగా మేము ప్రయాసపడాలా అలాంటి సేవలోకి మమ్మల్ని అందరు నడిపించి బలపచ్చి మీరు ఆ కృపకు సిద్ధపచ్చుకునైనా ఆ రదలు పాల్గొని బ్రదర్స్ సందర్శిస్తారని అందరూ మీరు ఆశ్రవదించండి ఇంకా ఎంతమంది రాలేదు వాళ్ళ కుటుంబాలు కూడా మీరు ఆశ్రవదించి బలపచ్చి మీ కొరకు శాస్త్రని పెట్టుకునైనా ఈ దినవంతో మీద మన సహాయకులు నడిపించి మీకు కృప వెంబడి కృప మాకు అనుగరించి మీ కరుణకు అనుగరించి ప్రతి చోట మీ కొరకు మనందరూ శాసన మీకు పరిషదాత్మ నడిపింపు మాకు నిత్యం అనుగరించండి మీ ఆలోచనలు మీ తలంపులు మాకు అనుగరించి నడిపించమని ఏసు క్రీస్తు పరిషద నామ ప్రార్థించి పెట్టుకున్నాం మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకి కేబీపీఎం గ్రూప్లను ప్రదర్శిస్తుల కుటుంబాలకు అందరికీ సలహాకారం తోడేను గాక ఆ మెయిన్